ప్రార్థన చేద్దాం చిన్నగా వాక్యాన్ని గురించి ధ్యానిస్తాం పరిశుద్ధ రఘు దేవ మీకు వదనాలనైనా మహోన్నతురగు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఇక గడిషణ కాలం మీరు మమ్మల్ని కాపాడినారు మీ సన్నిధి నడిపించిన మీ సన్నిధి ఉందని మేము విశ్వసిస్తున్నాం అయినా ఎందుకంటే ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఇక్కడ మేము అడుగు పెట్టినాం ప్రవ్వా ఇక్కడ ముగ్గురు నానామం నాకు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నారు ప్రవ్వా ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు కాబట్టి ఇప్పుడు మేము విశ్వసిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రవ్వా అవనేన మీ సన్నిధి నుంచి మేము తొలిపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి మీ యొక్క స్వరం మేము వినకపోతే ప్రవ్వా మేము జీవించలేం ప్రవ్వా మేమందరం చచ్చిన వాళ్ళమేనైనా కాబట్టి మమ్మల్ని జీవింపజేయండి మీ స్వరం వినిపింపజేయండి మా మనసుని పరిపరి విధాలు పోనియకుండా ప్రవ్వా అది వినాలా ప్రవ్వా దాన్ని మా జీవితాలలో అవలంబించుకోవాలా ప్రవ్వా లేకపోతే మా విశ్వాసం అంచలంచలుగా ఎదగదైనా అనేక మంది చివరి కాలంలో విని వెళ్ళిపోతున్నారు ప్రవ్వా ఎందుకంటే దురద చెవులు కలిగిన వారాన్ని వాక్యం సెలవిస్తుంది పేతురు పత్రికలో ప్రవో మనుషులు దురద చెవులు గలవారాన్ని మన వాక్యం సెలవిస్తుంది తండ్రి అంటే ఎవరికి వాక్యము అదే స్వీకరిస్తున్నారు గాని కష్టమున్న వాక్యాన్ని ధృనీకరిస్తున్నారు ప్రవ్వా కాబట్టి మాకు దురద చెవులు అవసరం లేదు ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని వినే చెవులు మాకు అనుగ్రహించండి అది కఠినమైన కష్టతరమైన ప్రవ్వా దాన్ని మేము స్వీకరించాలా ప్రవ్వా అదే మమ్మల్ని జీవింపజేస్త ఎంత చేదుగా ఉన్నా ప్రవ్వా మా జీవితాలకు అది మంచిది నైనా కాబట్టి దాని సత్యాన్ని ఫ్రీ స్వీకరించలాగనా మీ యొక్క సహాయం అనుగ్రహించండి దాని ప్రకారంగా మేము జీవించాలా మా జీవితాలను అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని మేము ప్రకటించాలా అనేక మందికి ఈ నీతి సత్యాన్ని మేము ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలియ మతయ సువార్త ఇరవైఅవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక వాక్యం ఉంది ఈ వాక్యము నా ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది తర్వాత మన సేవా జీవితం ప్రవచనాత్మకమైన సేవా జీవితం రాబో దినాలలో ఏమి జరగబోతుంది ఎటువంటి కష్టాలు ఉండబోతున్నాయి దినములు ఎట్లుండబోతున్నాయి మనం ఎట్లా జీవించాలా ముందుగానే ఎట్లా జాగ్రత్త అన్న విషయాల గురించి ధ్యానించడమే ప్రవచనం యేసు ప్రభు గురించిన సాక్ష్యమే ప్రవచనం కాబట్టి క్రీస్తుని గుర్చిన సాక్షమే ప్రవచన సారమని ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి రాబో దినాలలో మనము ఏ రీతిగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా ఏ రీతిగా మనము శ్రమల కాలంలో ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా శ్రమలని ఎస్కేప్ కావాలా అంటే తప్పించుకోవాలా శ్రమ నీ మీదకి వస్తుంది అని తెలియకపోతే నువ్వేం చేస్తావు వచ్చినప్పుడు నీ మీదికి కష్టం వస్తుంది అని తెలవలేదు కష్టం వస్తుంది పరిస్థితి ఏంది దానికి చిక్కబడతాం ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తుంది అనుకోండి మీకు తెలియదు మీకు తెలియకుండా మీరు ఇట్లానే గమ్మున్ ఉంటారు ఆ తుఫాన్ వచ్చి ఏమీ అవుతుంది మీదే పడుతుంది అదే తుఫాన్ వస్తుందని తెలిస్తే ఏం చేస్తారు జాగ్రత్త పడతారు తప్పించుకొని పోతారు ఇంకేదో ఇంకేదో సిటీకి వెళ్ళిపోతారు అంతేనా లేదా అమెరికాలో అట్లనే ఉంటారు మనుషులు ఒక పట్టణంలో తుఫాను వస్తుంది ఇంకొక పట్టణానికి పోయి జీవిస్తారు వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇట్లా ఉండదు సెంటిమెంట్ ఉండదు అంటే ఒక ఇంటికి అటాచ్మెంటు ఒక సిటీకి అటాచ్మెంట్ నేను పుట్టిన స్థలంలోనే ఉండాలా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు ఒక జగలో పుడతారు ఇంకొక జగాలో చదువుకుంటారు ఇంకొక జగాలో ఉద్యోగం చేస్తారు ఇంకొక జాగా పెళ్లి చేసుకుంటారు ఇంకొక జగాల స్థిరపడతారు అట్లా దేశమంతా తిరుగుతూ వాళ్ళ చాలా వింతరకమైన మనుషులు వాళ్ళు మళ్ళీ మనం ఎక్కడ పుట్టి పెరిగినామో చెప్పండి మనం ఎక్కడ పుట్టినాము మనం ఎక్కడ పెరిగినాము మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అంతేనా లేదా మన పూర్వీకులు ఎక్కడ మనం ఉన్నది ఎక్కడ వాళ్ళం అది మనలో ఉంది కదా మన జీవితంలో అట్లనే ఉన్నాయి కదా ఎక్కడో పుట్టినాము ఎక్కడో పెరుగుతున్నాము ఎక్కడో జీవిస్తున్నాము ఎక్కడ కాలం ముగించుకుంటాం అనలేదు కానీ ప్రవచనాత్మకమైన సేవ జీవితంలో దేవుడు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఎందుకంటే చాలా తక్కువ మంది క్రైస్తవులు ప్రవచనాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇంకా ఉండదు వాళ్ళకి సుఖముగా ఉండడమే ఇష్టం ఇప్పుడు నాకు సుఖం చాలు టెంపరీ కదా సుఖం ఇప్పుడు నా కడుపు నిండితే చాలు అనేది మతపరమైన జీవితం కానీ వద్దు నేను ఈ ఇప్పుడు కడుపు నింపుకోకపోయినా ఆయన ఎదురూపకంగా నాకు సహాయం చేస్తాడు ఏలియా ఉపవాసం ఉన్నప్పుడు కాకులతోని ఆహారం తీసుకొచ్చాయి కదా ఒకటే రొట్టె ఒకటే ముక్క కదా ఒకటే రొట్టె ఒక మొక్క తీసుకొచ్చి ఏలియా టైంలో ఆయన ఎంత కాలం ఉపాసం ఉన్నాడు మనకు తెలియదు కానీ జస్ట్ ఒక్క రొట్టెతోనే ఆయన ఆకలి తీర్చుకోగలిగిండు దాని తర్వాత మళ్ళీ ఆకలిగా ఉన్నాడు ఆయన ఎంతగానో ఉపాసం ఉండి ప్రార్థన చేసే ప్రవక్త ఆయన ఏలియాతోనే ఎక్కువ మాట్లాడేడు దేవుడు ఆయన కాలంలో ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు ఒక వంద మంది ప్రవక్తలు ఉన్నట్టు మనం చూస్తాం వాక్యంలో వాళ్ళతో మాట్లాడిన దేవుడు ఏలియాతో మాట్లాడినట్టు చూస్తాం మనం ఎందుకు ఉన్నాడంటే చూడండి ఆయన సంపూర్ణంగా త్రుణీకరించుకోండి క్రైస్తవ జీవితం త్రుణీకరణ జీవితం ఈ విషయం చాలా మంది మనకు చెప్పరు త్రుణీకరణ జీవితం ఏంటంటే ఎవడైనాను నన్ను వెంబరింపగోడిన ఎడల యేసు ప్రభుత్వ తన నోటి ద్వారా మాట్లాడుతుండే ఈ విషయం ఎవరైనాను నన్ను వెంబరింపగోడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు ఉపేక్షించుకోవడం అంటే ఏం చెప్పండి నాకు అర్థం కాదు ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి విడిచిపెట్టుకోవాలా ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకానికి అంటుకోవద్దు అంటున్నాడు ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకంలో దేన్ని ఆశించకుండా ఆయన వెంబడించాలా దానికి తగిన లాభం ఉంటది చాలా మంది ఏం చేస్తానంటే నిరుత్సాహపడతారు అయ్యో నన్ను నేను ఉపేక్షించుకోవాలంటే నేను ఎట్లా ఎంజాయ్ చేయాలన్న లైఫ్ నేను ఎట్లా తినాలా ఏమి త్రాగాల ఏం ధరించుకోవాలా ఇదే కదా ఈ లోకపు గుణగణం కానీ ఆయన అంటూ నన్ను వెంబడించాలంటే వాటిని విడిచిపెట్టాలా మనం విడిచిపెట్టగలమా విడిచిపె బాగా అర్థం చేసుకోండి శిష్యులు అందరూ అంటున్నారు నువ్వు చెప్పినట్టు బాగుంది ఎవరైనా నిన్ను వెంబడింపబోరు తను తాను ఉపేక్షించుకోమనుకున్నాడు కరెక్టే మళ్ళీ మేమంతా వదిలేసుకున్నాం కదా ప్రవ్వా శిష్యులు అంటున్నారు ప్రవ్వా మేమంతా వదిలేసుకొని నీ ఎంట వస్తున్నాం కదా ప్రవ్వా మళ్ళీ నా మాకేం లాభం ప్రవ్వా అని అడిగిన ప్రశ్న అడిగిన రాలా భయం జరిగిన వాళ్ళకి వాక్యం శిష్యులు పన్నెండు మంది ఫస్ట్ సేవకులు ఈశ్వరులతో పాటు తిరిగిన వాళ్ళు మేమంతా వదిలేసుకున్నాం మా మా దోనీలు వదిలేసినాం చేపలు పట్టి పడవలు ఉండే ఆ రోజుల్లో పడవలు చాలా కాస్ట్లీ పడవ వదిలేసిండ్రు నెట్ వలన వదిలేసిండ్రు తమ కుటుంబాన్ని వదిలేసిండ్రు ఒక శిష్యుడు అయితే వాళ్ళనైనా చనిపెట్టే కూడా శవాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసిండు వచ్చిండ చెప్పండి అన్ని విడిచిపెట్టి వచ్చేసి ఈయనతో పాటు సేవ చేస్తుంటే వాళ్ళకు వచ్చింది ఈయన అడుగు నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే విడిచిపెట్టేసుకోవాల నీది నీది నీది కాదు అన్నట్టు జీవించామని చెప్తున్నాడు నీది ఏం రాశించద్దు అంటున్నాడు అన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు అప్పుడు శిష్యులు అట్టున్నాడు ఇదిగో ప్రవ్వా మేమంతా వదిలేసి నేను మెంబడిస్తున్నాం వాళ్ళు మాకేం లాభం ప్రవ్వా మనిషి బలహీనత అదే కదా ఏం లాభం ఉంటుంది అని అడుగుతూ ఉంటాం మనం నాకేం లాభం నాకేం లాభం ఇప్పుడు మీరు అనొచ్చు నాకేం లాభం నేను ఇంత దూరం రావడం నాకేం లాభం ఈరోజు నాకు చాలా పనులున్నాయి ఎంత పన్నున్నాయంటే ఆ ఫోన్లు వస్తున్నాయి ఆ పనులు ఫోన్లు అవి ఏమి ఫోన్లు ఎత్తలేదు ఎందుకంటే అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా ఫోన్లు ఎత్తితే అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ కోపం వస్తుంది ఆ పనులన్నీ ఆ ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ రావాలా ఇక్కడ సువార్త ప్రకటించాలి చూడండి ఉపేక్షించుకోవడం అంటే చాలా కష్టం నేను చెప్తున్నాను పెద్ద పెద్ద జాబ్ పొజిషన్స్ విడిచిపెట్టొచ్చాను నేను దేవుని సేవకు డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు నాకు లక్షల లక్షల జీతాలు అన్ని విడిచిపెట్ట నేను ఉపేక్షించుకోవడం అంటే అది ఉపాసం ఉండగలవా నువ్వు ఒక నలభై దినములు రాత్రంతా ఉపాసం ఉండగలరా మీరు ఎవరన్నా ఉపేక్షించుకోవడం అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను ఉదాహరణ ఉపేక్షించుకోవడం అంటే ఎంత ఆశ ఉన్నా పడిపోవద్దు అది ఉపేక్షించుకోవడం అంటే ఇందాక బర్త్డే గురించి మాట్లాడుతుంటే నాకు అది తలం వస్తుంది ఉపేక్షించుకోవడం మీకు ఒకటి తెలుసు మీకు తెలుసా నైన్టీ టూ నుంచి నేను ఇంతవరకు బర్త్డే చేసుకోలేదు నైన్టీ టూ అంటే ఎప్పుడు చెప్పండి మీరు అనొచ్చు మళ్ళీ బ్రదర్ మీరు బర్త్డే పిలిస్తే పోతారు కదా ప్రార్థన చేస్తారు కదా అంటే అవును పిలిస్తే పోతాను ప్రార్థన చేయడానికి వాళ్ళకి తెలియదు ఈ సత్యం పాపం వాళ్ళకి సత్యం తెలియదు సత్యం తెలియకున్నప్పుడు పాపం వాళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు బట్ సత్యం తెలిసినాక వాళ్ళు చేసుకోరు మన మన సర్కిల్ వారు చేసుకోరు నువ్వు చేసుకుంటావు కేక్ గురించి మాట్లాడతలే నేను కేక్ గురించి మాట్లాడితే ఇంకెక్కడో పోతుంది మన బోధ ఎందుకంటే ఎందుకు చెప్తాను చూడండి మీకు ఇప్పుడు చెప్తాను నేను బైబుల్లో ఎవరు అడ్జస్ట్ చేసుకోలే స్ట్రైట్ పాయింట్ మరి విశేషంగా మరి విశేషంగా ఏ దేవుని భక్తుడు చేసుకోలే ఇది ఇంకా బాగుంటుంది చెప్పరా ఏ ప్రవక్త చేసుకోలే మన ప్రవే చేసుకోలే శిష్యులే చేసుకోలే ఎవ్వరు బర్త్డేస్ చేసుకోలేదు కానీ బైబుల్లో నేను చూపిస్తా ఇద్దరు బర్త్డేస్ చేసుకున్నారు కానీ నేను ఇప్పుడు చూపించాను ఇద్దరు బర్త్డేస్ చేసుకున్నారు వాళ్ళు సైతాను బిడ్డలు సైతాను బిడ్డలు బర్త్డేస్ చేసుకున్నట్లు నేను చూపించగలను కానీ దేవుని బిడ్డలు ఒక్కరు కూడా బర్త్డేస్ చేసుకున్నట్లు చూపిస్తే నేను సేవ మానేస్తా నేను కూడా బర్త్డేస్ చేసుకుంటా అది అర్థం సేవ మానేస్తా అంటే నేను కూడా బర్త్డేస్ చేసుకుంటా అని చెప్తున్నాను కానీ బైబుల్లో ఎవ్వరు చేయలేదు సైతాన్ ప్రజలు చేసాడు ఫరోజ్ చేసిండు హెరోజ్ చేసే బర్త్డేస్ ఫరో సైతాను అనుచరుడు హే రోజు ఏదో ఏదో వంశస్థుడు ఏషాగు సంతతి వాడు సైతాను అనుచరుడు బాప్తిజం ఇచ్చి యోహాను తలనరికించిన వాడు మన ప్రభుని సెలివేసిన కుటుంబం అది సెలవు వేయించిన కుటుంబం అది సరే మనకి శారీరకంగా వాళ్ళకి నాకు వ్యతిరేకంగా ఏం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెప్పడు రెండు పాయింట్ బైబుల్లో ఎవరు చేసుకోలేదు అన్యులు చేసుకున్నారు రక్షణ పొందిన వాళ్ళు ఎవరు చేసుకోలేదు రెండవ పాయింట్ అసలైన పుట్టుక దేనికి సంబంధించి చెప్పండి మొదటి పుట్టుకకు సంబంధించిందా లేక నూతన జన్మ రెండవ జన్మకు సంబంధించిందా అసలైన జన్మ నూతనగా జన్మించడం అంటే తెలుసు కదా నీకు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటారో అది అసలైన జన్మ మొదట శరీరకంగా ఈ లోకంలోకి రావడం తల్లి గర్భం నుంచి అది శారీరకమైన పుట్టుక రెండవది ఆత్మీయమైన పుట్టుక ఎప్పుడు నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకున్న గుర్తుందా నీకు ఏ రోజు బాప్సం పొందుకున్న గుర్తుందా నీకు అవి ఎందుకు చేసుకోరు పండుగలు బాప్సం పొందుకునే రోజు నీకు గుర్తుందా నాకు డిసెంబర్ నైన్టీ టూలో నేను బాప్సం తీసుకున్నా ఆ చలికాలం టైమ్లా మహు చల్లగా ఉంది రాత్రి దేవుడు మాట్లాడుతు బాప్సన్ తీసుకోవాలనేసి అప్పుడు నేను చలికాలం డిసెంబర్ ఎంత చల్లగా మీకు తెలుసు కదా నీళ్లు తొట్టేలా ఎంత చల్లగా ఉంటాయి రాత్రి బయట ఉంటుంది అది తొట్టే బాప్సన్ తొట్టే దాంట్లో నీళ్లు ఇంకెంత చల్లగా ఉంటాయి తెల్లవారి నేను ఐదున్నరకే లేచిపోయినా ఎందుకంటే రాత్రి మాట్లాడిన దేవుడు నేను నేను ఈ వేషం నేర్చుకున్నా ఆయన స్వరం విన్నప్పుడు మటుకు కాంప్రమైజ్ కాకుండా పోతే దానికి తగిన లాభం నీ జీవితంలో ఎంత ఉంటుంది ఆత్మీయ లాభం ఆత్మీయ లాభం నేను ఈ దీనికి సంబంధించిన లాభం ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే ఆయన అన్ని ఇస్తానడు ఎందుకంటే అన్యులకి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు రక్షణ నువ్వు బిడ్డవు ఈ సృష్టిని సృష్టించిన వాడు రక్షణ పొందని వానికి అంతగా ఇస్తే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇస్తే నీకు మరి అన్ని ఇవ్వాలా నీకు తపక ఇస్తాడు ఇందాక మనం ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం కదా యాక రాష్ట్ర పత్రికలో నీకు తపక ఇస్తాడు ఎందుకు నువ్వు అది పొందలేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు నేను చూపించబోతున్నాను చూడండి మత వివార్థ ఇరవయ అధ్యాయము పదహార వచనంలో కడపటి వారు అగురు అంటే ఇక్కడ ఏంటంటే ద ఫస్ట్ బికమ్స్ లాస్ట్ ద లాస్ట్ బికమ్స్ ఫస్ట్ అని ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వాక్యం ద ఫస్ట్ బికమ్స్ లాస్ట్ ద లాస్ట్ బికమ్స్ ఫస్ట్ అంటే మొదట రక్షింపబడ్డ చివరికి పోగొట్టుకుంటారంట రక్షణ మీకు అర్థమవుతుందా ఇప్పుడు అయితే రక్షణ లేనివారు చివరికి రక్షణ పొందుకుంటారంట అంటే మొదట వారు లాస్ట్ అవుతారంట లాస్ట్ వారు మొదట ఆయన వచ్చే టైంకి ఆయన వచ్చే టైంకి ఈ సెల్ఫ్ అంటేనే వాళ్ళు ఫస్ట్ కదా వాళ్ళు పోగొట్టుకున్నారు మన ప్రభు టైంకి అంత పోగొట్టుకోరు రక్షణ వాళ్ళకి రక్షణ అనుభవం ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు అది మనకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనము మనం ఒకప్పుడు లాస్ట్ ఉండే ఇప్పుడు ఫస్ట్ అయినాం వాళ్ళు ఫస్ట్ ఉండే లాస్ట్ అయినారు అయితే ఇప్పుడు సెకండ్ టైం ఇది జరగబోతుంది ఆయన వచ్చే టైంకి ఆయన వచ్చే టైంకి మనం ఫస్ట్ ఉన్నాము అయితే మనము లాస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయన వచ్చే టైంకి నీకు అర్థమవుతుందా ఆయన వచ్చే టైంకి ఇది మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గా నిన్ను ఎన్నుకున్నాడు ఇందాక యోహాను వ్యూహాను యాకుబు పత్రికలో మనని ప్రథమ ఫలంలాగా ఉండులాగా ఆయన ఎన్నుకున్నాడు మనల్ని రక్షించుకున్నాడు రక్షి ప్రథమ ఫలం అంటే ఫస్ట్ అన్నట్టు అర్థమవుతుందా మీకు ఫస్ట్ ఫ్రూట్ అంటాం ఇంగ్లీష్ లో ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ పంట మొదటి పంట అంటాం చూసినామా రక్షణ పొందిన వాళ్ళందరము మొదటి పంట ఇప్పుడు మనం అంతా లాస్ట్ అయితే మనకి ఏమైనా లాభమా ఎవరు లాస్ట్ అయితారో తెలుసా మీకు చెప్పండి ఇస్రాల్ పీవించిండ్రో మనం అట్లా జీవిస్తే మనం కూడా లాస్ట్ అయిపోతాం కాబట్టి వాళ్ళు జీవించినట్లు మనం జీవించద్దు ఎందుకంటే వాళ్ళు ఎట్లా జీవించారంటే వాళ్ళు ఈ లోకాన్ని ఆశించిండ్రు బాగా ఈ లోకంలో ఆశించారు బాగా అట్లా ఆశించి ఆయన వాక్యానికి అవిధేయులయ్యి లాస్ట్ అయిపోయినారు ఫస్ట్ వాళ్ళు మనం కూడా అట్లనే జీవిస్తే మనం కూడా అట్లనే అవుతామని కొరంతిల్ రాష్ట్ర పౌలు మాట్లాడతాడు మొదటి పత్రికలో చూడండి ఒకసారి మొదటి కొనితలు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇసల్ పల్ అంటే మొదటి వారు వాళ్ళు ఎట్లా ఎట్లా జీవించు దాని వల్ల వాళ్ళకి ఎట్లా శిక్ష వచ్చిందో ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మొదటి అధ్యాయము పదవ అధ్యాయము నాలుగవ వర్షం నుంచి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి అంటే అందరూ దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళే అందరూ రక్షణ పొందిన వారే అని అర్థం దాని అర్థం అందరు దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళే ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన నిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఇప్పుడు చూడండి అయితే దేవుని ఆత్మ పొందుకున్న రక్షణ పొందిన అయితే వారిలో ఎక్కువ మంది బాగా అర్థం చేసుకోండి రక్షణ పొందిన వాళ్ళలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి రక్షణ పొందిన వాళ్ళలో ఎక్కువ మంది నంబర్ చెప్తుంది కదా ఎక్కువ అంటే ఎంతమంది చెప్పండి మెజారిటీ మోర్ దెన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెజారిటీని ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు రక్షణ బొంది కూడా ఏమైతే చూడండి అప్పుడు వారిలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడేది నశించిపోయినారు చనిపోయినారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి చనిపోయినారు రక్షణ కూడా ఇది కొంచెం కష్టం చాలా మంది పాస్టర్స్ ఏమంటే బ్రదర్ రక్షణ బొందితే చాలు బ్రదర్ ఎట్లనే దేవుని రక్షిస్తాడని లేదు రక్షణ పొందినాక దేవునికి ఇష్టలుగా ఉండాలా పాయింట్ అది నేను నేర్చుకున్నా నేను త్వరగా వాక్యాన్ని ముగిస్తాను ఇప్పుడు చూడాలి ఫాస్ట్ గా వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకూడదు ఉన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతులుగా ఉన్నవి వారు ఎట్లయితే చెడ్డ వాటిని ఆశించు ఈ లోకంలో ఉన్న అన్ని చెడ్డవే చెడ్డవాటిని ఆశించి వాళ్ళు ఎట్లా నశించిపోయినరో మీరు అట్లా నశించిపోవద్దు అని వార్నింగ్ ఇస్తుండే దేవుడు మనకి ప్రేమించే వార్నింగ్ ఇస్తారు ఇప్పుడు పిల్లలు ఎందుకు కొడతాం చెప్పండి తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు కొడతారు తప్ప పనులు పిల్లలకి కోపం వస్తాను ఎందుకు కొడతావు అనేసి అంటాడు కానీ పిల్లలు చెడిపోదని కొడతారు తల్లిదండ్రులు ఎందుకంటే నాకు గ్యాప్ ఉంది నేను చిన్నప్పుడు అక్కడ చిన్న గుడిసెలు ఉండేది మా ఇంటి ముందు ఆ గుడిసెల నుంచి కొంతమంది పిల్లలు వస్తే వాళ్ళతో గోటీలు గిల్లిదండేని ఆడితే మా నాయన ఇంటికి తీసుకు వచ్చి భయంకరంగా కొట్టేటాడు మమ్మల్ని మా నాయన చాలా కఠినంగా కొట్టేటాడు మమ్మల్ని బాడీ బిల్డింగ్ చేస్తారు బుల్ వర్కర్స్ వాటిని ఇంత దొడ్డ దొడ్డ స్ప్రింగ్స్ దానికి ఆ స్ప్రింగు లో కొట్టాడు ఇట్లా మొత్తం తోలు ఇట్లా కమిలిపోయాడు అన్నట్టు అంత భయంకరమైన ఆయన అంత కోపిస్టి ఆయన స్టాండర్డ్ రూల్ ఏంటంటే సెవెన్ లోపల మీరు లోపల రాకపోతే అంతే మీ పని ఇంకా రావద్దు లోపలి అంత భయం ఉండే మా చాలా పెద్ద కుటుంబం మా ఐదు మంది అన్నదాములు మా కక్క మాకు అంత భయం అంత అంతగా పెంచాడు అన్నట్టు అంటే శిక్షించకపోతే నాకు ఇప్పటి జ్ఞాపకంకి వస్తుంది ఆ రోజు ఆయన కొట్టు అట్లా నన్ను కొట్టకపోయింటే నేను ఈరోజు ఇంతగా చదువుకోపోయేటోడ్ని ఇంతగా ఉద్యోగంలో ఉండకపోయేవాడిని ఇంతగా ఆశ్రనిపబడకపోయేవాడిని గోటీలాడిన ఫ్రెండ్స్ అంతే ఈరోజు ఏం చేస్తారు కదా నా గోటి నా ఫ్రెండ్స్ గోటీలాడు ఇప్పుడు లారీ డ్రైవర్ అయిపోయాడు ఒకడు క్యాంటీన్లో క్లీనర్ అయిపోయాండు వాళ్ళ గురించి తప్పుగా చెప్తలేను నా దోస్తులే వాళ్ళు కానీ వాళ్ళు చదువుకోలే వాళ్ళు చదువుకోలే మా నాయన నన్ను కొట్టి వాళ్ళ నుంచి సెపరేట్ చేసిండు కాబట్టి నేను ఇంతగా చదువుకోగలను పెద్ద ఆఫీసర్ పెద్ద పోస్టు పెద్ద పొజిషన్స్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చూసినాను అవన్నీ విడిచిపెట్టి కూడా కిందికి వచ్చేసిన ఇప్పుడు నేను ఎందుకంటే ఈ విషయం మీకు అర్థం కావాలా తల్లిదండ్రులు ఎందుకు మనల్ని శిక్షిస్తారంటే మనం బాగుకోరు ఏ స్లో ఆయన మన తండ్రి పరమ తండ్రి ఆయన ఎందుకు నిన్ను శిక్షిస్తారు ఇందాక చూసినా యాకబు రాసిన పత్రికలో ఆయన శిక్ష శిక్షించకపోతే మనం నశించిపోతామంట ఆయన ఎందుకు శ్రమలు పో శ్రమల గుండా మనల్ని పోనిస్తాడు అంటే ఆయన ఆయన నుంచి విడిపోకుండా శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు నువ్వు ప్రభు నేను విశ్వస్తాను ప్రభు అంటే ఏది నీ విశ్వాసం నేను పరీక్షిస్తా ఒకసారి నాకు చెక్ చేయి నువ్వు ఉత్తగా చెప్తున్నావా నిజంగా చెప్తున్నావా నీ విశ్వాసం పరీక్షింపబడాలా మళ్ళీ ఆ పరీక్షలో ఆయననే విజయం గురిస్తాడంట బాగా అర్థమవుతుందా పరీక్ష పెట్టేవాడు ఆయననే పాస్ చేసేవాడు కూడా ఆయననే అర్థమవుతుంది మీకు అది విశ్వాసపు జీవిత విధానం కాబట్టి వాళ్ళు ఎట్లున్నారంటే చూడండి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండేది అంటే ఎవరు తృణీకరించుకోలే వాడి జీవితాలు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండేది ఆడుటకు లేచిరి తినడము త్రాగడము డాన్స్ చేయడము ఎంటర్టైన్మెంట్ ఫన్ అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారదలు కాకూడదు అంటే తినడము త్రాగడము డాన్సులు చేయడము ఇది విగ్రహారాధనకు సంబంధించింది అని చెప్తున్నాడు మీరు నిజంగా బొమ్మలం పెట్టుకొని పూజించకపోవచ్చు కానీ ఈ వాక్యం ఏమంటుందంటే తినడం ఒక విగ్రహారధన తిండి మీద అందుకే వ్యామోహం చూపించదు అని చెప్తా ఉంటే నేను ఎప్పుడు ఎక్కడ తిండికి ప్రాధాన్యం ఇవ్వకండి ఎందుకంటే తిండి వలన ఏం రాదు బలం నేను చెప్తున్నా మరి విశేషంగా తిండి వలన వచ్చే రోగాలే ఎక్కువైపోయినాయి ఎందుకంటే మన తిండి అంత కలుషితం అయిపోయింది అందరూ చూసిన పెస్టిసైడ్సే ఎక్కడ చూసినా ఆ కెమికల్స్ వలన నర్వస్ సిస్టమ్ దెబ్బతిని అన్ని రోగాలు దారి తీస్తుంది మన బాడీ కాబట్టి జాగ్రత్తగా ఏమి తినాలా ఏం తినద్దు అనేది మీకు తెలవాలా అది తెలవకపోతే శరీరాలు కృషించిపోతే దాని తర్వాత డాక్టర్ల దగ్గర డబ్బులు అన్ని పోతూ ఉంటాయి ఈ దుష్టుడు ఆ రీతిగా మన మన సంపాదన అంతా దొంగలిస్తుంది అర్థం చేసుకుంటున్నాను కాబట్టి చూడండి ఇప్పుడు మరియు వారి వారి వల్లే మనము వ్యభిచరింపక యుద్ధము విగ్రహాన్ని వ్యభిచారం ఈ లోకాన్ని ప్రేమించిన వ్యభిచారం వారిలో కొందరు వ్యభిచరించినంత ఒక్క దిన మంది ఇరవది మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుద్ధము అనుమానించద్దు ప్రభుని శోధించడం అంటే అనుమానించద్దు నువ్వు ప్రభు నమ్ముకున్నాక ఇంకా అనుమానం వద్దు ఎట్టి పరిస్థితులు ఆయన నన్ను రక్షిస్తాడు ఎట్టి పరిస్థితులు ఆయన నడిపిస్తాడు వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించేది మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించేది శనగడము శోధించడం ఇది మరణానికి దారితీస్తుంది అని చెప్తుంది ఈ సంగతులు దృష్టాంతం వారికి సంభవించి యుగాంతమందిన మీకు బుద్ధి కలడం కొరకు రాయబడ్డాయి అని చెప్తుండే అవి చదివి చదివి నోట్లకి రిజిస్టర్ అయిపోతాయి వాక్యాలు చిన్నప్పటి నుంచి చదివితే మైండ్ లో కూర్చుండిపోతాయి ఇప్పుడు చదివితే కొంచెం కష్టం ఇప్పుడు రిజిస్టర్ కావు మైండ్ లో చిన్నప్పటి నుంచి చదివితేనే ఇవన్నీ కూర్చుంటాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాబట్టి ఇవన్నీ గుర్తుకుంటున్నాయి నాకు ఇప్పుడు టగ చెప్పేస్తా ఉంటాం కాబట్టి ఈ మనం నాణ ఎందుకంటే ఇందులో జీవముంది ఇందులో జీవం ఉంది ఇంట్లో లైఫ్ ఉంది ఈ వాక్యం నీలో హృదయమే లేకపోతే నీకు లైఫ్ ఉండదు కాబట్టి చూడండి ఒకటి ఇంకొక వాక్యాన్ని నేను చూపించేసి ముగించేస్తాను రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మొదటి వారు ఎట్లా కడపటి వారు అవుతారు నేను మీకు చూపిస్తున్నా తాను బయలు కట్టించిన మందిరమందు బయలులకు ఒక బలిపీఠము కట్టించెను మరియు ఆహాబు దేవతా స్తంభము స్తంభము ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయలు కంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయలే దేవుడైన యహోవాకు కోపము పుట్టించను విగ్రహ ఆరాధన గురించి మనం ధ్యానించాం కదా ఈ లోకాన్ని ప్రేమించడం విగ్రహ మనం చూపిస్తున్నాడు కానీ అహాబు అనే ఒక రాజు దేవుని ఏర్పరచుకున్న రాజు కానీ నేను ఏం చేసిండు అందరికంటే మరీ ఎక్కువ పాపం చేసిండనుంది ఎట్లా పాపం చేసిండు నేను అన్ని పాయింట్స్ రాసుకున్నా అంత టైం లేదు మనకి ఇప్పుడు చూపించడానికి మొదటిదిగా ఏందంటే పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని పాపం చేసినట్టు చూస్తు చూపబడుతుంది వాక్యం ఒక అన్య స్త్రీ అంటే తూరు అన్న దేశపు రాజు కుమార్తె చేసుకుంటు ఆమె పేరు యజబెల్ ఉంది అక్కడ యజబెల్ అంటే బయలునొక అర్పించబడినది అని అర్థం కాబట్టి యజబెల్ అనే స్త్రీని వివాహం చేసుకుంటూ ఒక అన్యస్త్రీని ఇసల్ పిల్లలకి ఒక ఆగ్య ఉంది మోస ఆగి ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే అన్య స్త్రీలని వివాహం చేసుకోవద్దని ఆయన ఆగ్ఞాన్ని ఉల్లంఘించండు తృణీకరించండు స్త్రీనికరించి పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరిగిందో చూడండి బయలుదేవత బలు స్టార్ట్ అయినాయి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల దేవుని బిడ్డలు దయ్యం బిడ్డల్లాగా తయారైపోయారు పాయింట్ నెంబర్ వన్ ఒక్క వ్యక్తి ద్వారా తన కుటుంబము తన దేశం అంతా విగ్రహార దిక్కులు అయిపోయినారు కానీ ఏలియా ఒక్కడే దేవుని కొరకు జీవించాడు ఏలియా కాదు అక్కడ ఇంకొక భక్తుడు ఉపాధ్యాయుని చూడండి పద్దదో అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము 13 పద్నాలుగు వర్షాలు మనం సారంగా ధ్యానించాం ఈ వాక్యాలు ఎక్కడ కూడా పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగులో హతము చేస్తుంది చూడండి అన్య స్త్రీ దేవుని బిడ్డలని చంపుతుంది దేవుని ప్రవక్తలను చంపుతుంది ఈ రోజు కూడా అదే జరుగుతుంది అన్నట్టు ఎట్లా చనిపోవడం నిబంధన కాలంలో శారీరకంగా చనిపోవడము కృత నిబంధన కాలంలో ఆత్మలో చనిపోవడం అంటే ఈ లోకం తట్టు తిరగడము ఆత్మలో చనిపోవడం పాపం తట్టు జీవించడం పాపంలో జీవించిన వాడు ఆత్మలో చనిపోయినట్లు అర్థమవుతుందా ఈ శరీరంలో ఉండొచ్చు నీకు జీవం కానీ ఆత్మలో జీవం పోయినట్లు ఈ లోకం జీవిస్తే కాబట్టి మనం ఈ లోకంతో దేనికి ముడిపడకుండా జాగ్రత్తగా ఆయన కొరకు కనిపెట్టుకోవడం జీవించడం ఇక్కడ జ్ఞాకం తీస్తుంది చూడు కంటిన్యూ చదువు అది నేను చేసినది కదా నీకు వినబడినది కదా నేను మందిని గుహకు ంది చెప్పున దాచి దాచినములు ఇచ్చి వారిని పోషించిని పోషించి తిని ఒక ప్రవక్త అంటున్నాడు నేను వంద మందిని గుహలకి ఒక గుహలో దాచిపెట్టి ప్రతిరోజు వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తుందంట ఇది నాకు ఈరోజు ఉదయ కాలం నాకు అర్థమైంది వాక్యం చాలా సంవత్సరాలు చదివిన నేను చిన్నప్పటి నుంచి నీ వాక్యాలు కానీ ఎప్పుడు నాకు అర్థం కాలేదు ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే నీ సేవ దేనికి సంబంధించిందంటే ఈ లోకంలో ఈ లోకము దేవుని భక్తులను అందరినీ చంపేస్తుంది అంటే వాళ్ళందరూ లోకాతీతంగా తయారవుతున్నారు భక్తులు చనిపోవడం అంటే శారీరకంగా చనిపోతారు కరెక్టే కానీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అంటే ఆత్మలో చనిపోవడం ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాళ్ళ ఆత్మను పోడుకుంటే వానికి ఏం లాభం అంటాడు ప్రభు కాబట్టి ఆత్మలో చనిపోవడం అనేది చాలా డేంజర్ ఈ శర్రాన్ని విడిచిపెడతాం క్షణంలో విడిచిపెడతాం ప్రాణం రక్షణ పొందిన వాడు క్షణంలో ప్రభు సన్నిధిలో ఉంటాడు ఈ క్షణంలో మాయమైపోతే నీ జీవితం అక్కడ ఉంటది అది చాలా ధైర్యం మనకి రక్షణ పొందిన వాడు చనిపోతే వాడు ఎక్కడ పోతాడు శాశ్వతంగా నరకానికి పోతాడు అందుకు ఏడుస్తారు మనుషులు మనం ఏడమందుకే వాళ్ళని చనిపోతే రక్షింపబడ్డ వాళ్ళు మనం ఏడమ ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉంటారు ఆ ఎన్నో ఆధారాలు మనం చూసినాం చనిపోయిన వాళ్ళందరూ ప్రభు సన్నిధి పోయినట్లు కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఉపదీ అనే పేరు అక్కడ ఉంది ఉపదేనే కదా ఉపద్యా అనే దైవజనుడు వంద మంది సేవకులని దాచిపెట్టిండు యజబేలు కంటబడనియకుండా సైతాన్ నుంచి నీ సేవ దానికి సంబంధించింది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలా మీరు అందరం ముఖ్యంగా మన సేవ దేనికి సంబంధించిందంటే దేవుడి రోజు మాట్లాడిన తను నీ సేవ ఏంటంటే సేవకులని భద్రపరచుకోవడం గుహలలో మీర గుహ అంటే దేనికి సంబంధించింది రాయి అది గుహ కొండదు కదా ఏ కొండ కదా ఏ మనం దాచిపెట్టాల నీ జీవిత విధానం ఏందంటే సత్యాన్ని ప్రకటించి మనుషులని ఎజబేల్కి దొరకనీయకుండా గుహల దాచిపెట్టి వాళ్ళని పోషించాలా పోషించాలా చికెన్ మటన్ బిర్యానీ జీవాహారం జీవాహారం పోషించాలా అది నీ సేవ ఇక మీదట అర్థమవుతుందా చాలా కష్టతరం ఎందుకంటే వాడికి పొద్దున వరకు వంద మందికి అన్నం పెట్టాలంటే ఎంత కష్టం మీరు ఊహించుకోండి నాకు తెలుసు దాని కష్టం ఎంత మాకు మా సర్కిల్ లో ఒక బ్రదర్ ఉండేటాస్టర్ ఆయన భార్యభర్తలు ఇద్దరు సమర్పించుకొని సంపూర్ణంగా ఒక అనాథ ఆశ్రమం నడిపించరు ఇరవై ఎనిమిది మంది ఆడపిల్లలుండే అందులో ఆడపిల్లల అనాథ ఆశ్రమం నడిపించడం చాలా కష్టం మీకు తెలుసు ఎవరికన్నా మగపిల్లల ఆశ్రమం నడిపించడం సునాయసం ఆడపిల్లలని చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళ చదువులు వాళ్ళ పెండ్లి ఇవన్నీ చేయాలా వాళ్ళిద్దరు భారభర్తలు సమర్పించుకొని సేవ చేసేవాళ్ళు మనకు చాలా క్లోజ్ మనం అందులో పోయి సపోర్ట్ చేసే వాళ్ళం మనం పిచ్చి పిచ్చి వాటిని ఎప్పుడు కొన్నాం మేం అన్ని ప్రభుత్వ బిడ్డల మీదనే మేము ఖర్చు పెడతాం అదే సంఘం మీద ఖర్చు పెట్టడం అంటే అయితే వాళ్ళ భార్యకి పారాలైసిస్ తగిలింది కాల్ చేయబడింది ఇప్పుడు ఇప్పుడు రికవర్ అయ్యి మంచి మాట్లాడుతుంది నడుస్తుంది మళ్ళీ ఎందుకు మీరు దేవుని సేవ చేస్తే మళ్ళీ ఎందుకు బ్రదర్ పారాలైసిస్ వచ్చింది అనొచ్చు కదా పారాలైసిస్ వచ్చింది మంచిగా అయింది వన్ ఇయర్ తర్వాత ఫుల్ మంచిగా అయింది ఇప్పుడు మంచి నిలబడి నడుస్తుంది మాట్లాడుతుంది వంకరు పోయిన మూతికి తన ప్రార్థన చేసినాం మంచిగా అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత ఆ బ్రదర్కి ఏమైంది తెలుసా పోతా పోతా సడన్లీ ఏమైందో దన్న పడ్డాడు కాలిరిగింది ఇంకా ఆ ఆర్ఫనేజ్ అనాథాశ్రమం నడిపించలేకపోయిండు నడిపించలేకపోయి ఏం చేసిండు ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఉంటే శిశు గృహ నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది మనలో కనీసం ఎవరన్నా బ్రదర్ దాన్ని తీసుకుని ఎంత బాగుండేది ఆ ఇరవై మంది పిల్లలు నశించిపోతున్నారే రక్షణ పొందకుండా చర్చ నడిపిస్తారు ఆర్ఫనేజ్ లో ఆ పిల్లలు అందరూ సండే నేను పోయిన చెప్పిన ఒక రోజు మీకు అర్థం ఉపేక్షించుకోవడం అంటే సేవ ఏందో ఎంటర్టైన్మెంట్ కాదు కార్లలో తిరిగి సేవ చేయడం కాదు అటువంటి సేవ చేయాలా వాళ్ళకందరినీ నువ్వు ఆదరించాలా పిల్లలకి ఎంత మహా అంటే నేను అనుకుంటా పన్నెండు వందలే స్కూల్ ఫీజు ఒక్కొక్కరం పన్నెండు ఖర్చు పెట్టలేమా ఏం జాబ్స్ ఉన్న వాళ్ళందరం ఇప్పుడు మన దగ్గరనే ముప్పై మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఆ ఇరవై మంది పిల్లల స్కూల్ ఫీజులు కట్టేస్తుండే సంవత్సరానికి ఫుడ్ ఎట్లనే ఎవడో ఇస్తారు ఫుడ్ ఊర్లలో పోతే సంచులు సంచులు ఇస్తారు బియ్యం వచ్చి పడేస్తే కదా అయినా చెప్పకుండా చేసిండు నాకు సరేలే నేను అనేది ఏంటంటే ఉపేక్షించుకోవడం అంటే చాలా కష్టం ఇప్పుడు వాళ్ళు సేవ చేస్తలేదు చర్చి లేదు నాకు చెప్పలేదు వాళ్ళు ఏం కూడా వాళ్ళ సమస్యలు ఈరోజు బంద్ అయిపోయింది చర్చ్ అక్కడ కొంత గడబడులు మీకు తెలిసే నుంచి గడబడులు వస్తాయో చర్చ్ నడిపించలేకపోయాడు నేను ఒకటి చెప్తుంది ఏంటంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నమ్మదగినవాడు ఎందుకంటే అది నీ కాదు కదా నేను చర్చి నడిపించలేకపోయినాడు అంటే నీది ఎందుకైంది నీది అనుకుంటే నడిపించలేవు అది నాది కాదంటే నటిస్తావు చర్చ్ అనేది ఆయన శరీరం అనేది వాక్యం ఆయన శరీరం అన్నప్పుడు నువ్వు ఎవరి మీద నడిపించడం అక్కడ నుంచి నీ అహామట్టం వచ్చాను ఎందుకంటే ఉపేక్షించుకోవడం అంటే ఏదని మీ అటువంటి త్యాగపూరితమైన క్రైస్తవ జీవితం ఎక్కడగా అనిపిస్తుంది సండేస్ వస్తే ఫుల్ లగ్జురియస్ గా జీవిస్తారు క్రిస్టియన్స్ చాలా చర్చేస్తా నేను చూస్తాను ట్వల్ క్లాక్ తర్వాత చర్చ్ అయిపోయాక అంత బిర్యానీ తింటారు ఆ నుంచి సినిమాలకు కూడా పోతారు తెలుసు నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతలేను గానీ క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది చూడండి ఉపేక్షించుకోవడం లేదు అందుకనిచించిపోతారు అన్నది వాక్యం అట్లెట నశించిపోతుంది దాదాపు అంటే నేను చెప్తుంది కాదు దాదాపు వాక్యం చెప్తుంది అంటే ఎట్లుంటే ఇంకా కష్టం ఉంటుంది కదా కాబట్టి చూడండి ఇక్కడ ఆహాబు చేసిన పని అది ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని ఆ యజబెలు ఏం చేసిందో చూడండి ఇక్కడ తన భర్తను ఎట్టా తయారు చేసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం చూడండి పదిహేడవ వచ్చనంలో కొంచెం స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతావారు అని చదవగలిగితే పదిహేడవ వచనంలోహాబు ఏలియన్ చూసి శ్రమ పెట్టువాడవు నీవే కదా అని అనగా చూడండి మనం అంటే ఆహాబు లాంటి వాళ్ళకి చాలా కోపం ఈ విధం అర్థం చేసుకోండి ఇట్లా సత్యం ప్రకటించే వాళ్ళకి సగం సత్యం సగం అబద్ధంలోని సేవకులకి క్రైస్తులకి ఇష్టం ఉంటది అర్థం అవుతుంది ఈ లోకంతో మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలా చెప్పేవాడు ఎవడు నేనా నాగేంది నా నేనెందుకు చెప్తాను ఈ విషయాన్ని ఇది దేవుని యొక్క ఆత్మ అని నువ్వు స్వీకరించగలిగితే ఇది దేవుని యొక్క ఆత్మనే ఘోషిస్తుంది ఇప్పుడు నీకు ఉత్సాహకరంగా ఉల్లాసకరంగా ఉండే వాక్యం చెప్తే నీకు మంచిగా అనిపిస్తుంది కానీ ఈ వాక్యం చెప్తే ఎందుకు మంచిగా అనిపించదు ఇది కదా జీవం ఇది వింటే నువ్వు తర్వాత తప్పు చేయవు కదా జాగ్రత్తగా చూడండి అందరికీ వస్తాయి శోధనలు నీకే కాదు నాకే అందరికీ వస్తాయి నాకు రాలేదనుకుంటున్నారా నాకు కూడా వచ్చినాయి షోధనలు మీకు ఎటువంటి శోధనలు వచ్చాయి నాకు ఎక్కడ శోధనలు కానీ నేనేదో గొప్పని కాదు అలాగే వెళ్ళి బయటపడ్డాను నాన్ తిని కేవలం ఆయన ప్రతి భయంకరమైన శోధం నుంచి తీసుకొచ్చి నేను ఇప్పుడు కాదు యవన కాలం నుంచి నేను చదువుకున్న కాలేజెస్లలో కూడా చెప్తున్నాను నేను ఉద్యోగం చేసిన స్థలాల్లో కూడా డైరెక్ట్ గా ముఖాముఖిగా శోధన మీకు వస్తా నువ్వేం చేస్తావు దానికి బానిసేతావా చాలా మంది బానిసలేపేరు పాస్టర్స్ సంఘములని స్త్రీలతో పాటు వెళ్ళిపోయిన పాస్టర్స్ నాకు తెలిసి చాలా మంది భయంకరమైన శ్రమలుగుండా పోయి ఒక మంచి సేవకుడు దేవుణ్ణి స్తుంచేవాడు పబ్లిక్ పాటలు పాడేవాడు ఆయన పేరు నేను చెప్పాను పాటలు పాడుకుంటా మంచి మంచి సింగర్ హైదరాబాద్ చాలా ఫేమస్ సింగర్ పాటలు పాడే ఇంకొక స్త్రీతో పోయి జీవించడము జబర్దస్త్ మ్యారేజ్ చేయడము ఇద్దరు భార్యలు ఎంతమంది పిల్లలు చాలా కష్టాల పాలైపోయాడు కష్టాల పాలైపోతే మనల్ని పిలిస్తే మనం పోయి ప్రార్థన చేసినాం వాళ్ళ ఇంట్లో మూడు రోజులు ప్రార్థన చేసినాక దేవుడు జీవితాన్ని తిరిగి రెస్టోర్ ఇప్పుడు మళ్ళా యథావిధిగా వచ్చింది మనం ఏమంటాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన నేను చూసిన ఏం లేవు అంతా ఏమిటి అన్నీ పోయినాయి పైసలు గీసలు అన్ని పోయినాయి అన్ని మాడిపోయిన భాష అంటుంటాం కదా మనం మన భాషలో చెప్పాలంటే నల్లగా అయిపోయిన గిన్నెలు అంటాం అన్నం గిన్నె కూర గిన్నె మాడిసి మాడి మరిసింపై అటువంటి గిన్నెల దగ్గర వరకు వెళ్ళిపోయాడు ఆయన ఈ రోజు దేవుడు మళ్ళీ తిరిగి అని లేపుతాడు కానీ మీకు ఒక విషయం చెప్పాలా ఒక్కసారి చేసిన పాపానికి తగిన ప్రయాణ పరిణామము నీ జీవితాంతం ఎదుర్కోక తప్పదు అవి చూసినాక చూడండి తెలియగలవాడు కష్టాలు అనుభవించి నేర్చుకుంటాడు బుద్ధి నేను కష్టపడ్డాక నాకు తెలివి వస్తుంది అటువంటి తప్పు చేయొద్దని కానీ బుద్ధి నీ కష్టం చూసి నేను అర్థమవుతుందా అందుకే వాళ్ళకి బడ్డ దుస్థితి మీకు బట్టకుండా ఉండాలంటే మీరేం చేయాలా మీరు బుద్ధిమంతులుగా గండి అంటున్నాడు బుద్ధి గల ఏం చేస్తాడంటే ఎవడైతే తప్పులు చేసి పర్సలు పడుతున్నాడో వాడి నుంచి నేర్చుకుని అమ్ము నేను అటువంటి తప్పు చేస్తే నేను కూడా అట్లనే శ్రమలు పాలైతానే అని బుద్ధి తెచ్చుకుంటాడు వాడు కాబట్టి పాపంని అసహించుకుంటాడు మనకందరికీ ఒకటే రకమైన శ్రమలు నేను చెప్తున్నా యమన కాలంలో వచ్చే శ్రమలు అంతే దానికి వయసు లేదు వృద్ధులు కూడా తప్పులు చేస్తారు నాకు తెలిసి నాకు ఎప్పటికొస్తూ ఉంటాయి అటువంటి శ్రమలు కానీ ఆ రాత్రి చిత్రవాదా చేసుకుంటాను నేను నా శరీరాన్ని తప్పదు చేసుకోకపోతే నేను నిలబడలేని రీతిగా వాక్యం చెప్పలేను ఎప్పుడూ ప్యాక్అప్ చేస్తాను బ్రదర్ ఫోన్ చేస్తే బ్రదర్ సేవకి వస్తుంటే నేను రాను బ్రదర్ ఇవ్వదని చెప్తుంటే ఎందుకంటే నాకు తెలుసు నాలో అపవిత్ర ఉందనే కాబట్టి సేవా జీవితంలో యజబేలు ఆత్మ ఏది తెలుసా అపవిత్రమైన ఆత్మ అది వ్యభిచారానికి దారితీసే ఆత్మ ఈ యజబేలు ఆత్మ అటువంటి ఆత్మ నుంచి ఎవడు కాపాడగలడు నిన్ను నీకు ఉపతనం కాదు నీ తెలివి కాదు నీ చాకాచత్యం కాదు యేసు తప్ప ఎవ్వడు నిన్ను నడిపించలేడు ఆ ఆత్మ నుంచి ఏలియా లాంటి వాళ్ళకి యజబేలు చాలా కష్టం ఏలియా లాంటి వాళ్ళకి అంటే ఏలియా లాంటి వాళ్ళు ఆహాబుకి కష్టం ఆహాబు సగం సత్యం సగం అబద్దం ఒక దిక్కు యహోవ దేవుని పూజిస్తున్నాడు ఇంకొక దిక్కు బయలుదేవతని పూజిస్తున్నాడు ఒక దిక్కు ఈ లోకాన్ని పూజిస్తుడు ఒక దిక్కు ఆలోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే ఒక దిక్కు దేవునికి ప్రాధాన్యత ఒక దిక్కు దయ్యానికి ప్రాధాన్యత ఇస్తుండు రెండు ఎట్లా పోతు చెప్పండి నాకు అర్థం కాదు ఎవరికైనా ఉంటుందా చెప్పండి కాబట్టి నేను వ్యాఖ్యని ముగిస్తున్నాడు ఎందుకు అట్లా తయారైండు అనేది పాయింట్ ఆహాబు ఎందుకంటే తయారైండు దేవుని బిడని సైతాన్ బిడలాగా ఎందుకు తయారైండి అంటే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల దాని తర్వాత ఆ స్త్రీ ఏం చేసి చూడండి ఇరవై అధ్యాయం దానివల్ల ఏం జరిగింది ఇరవై అధ్యాయం ఇరవై వచనం త్వరగా తన భార్య అయిన యజబేలు కొంచెం మళ్ళా చదువు తన భార్య అయిన యజబేలు ప్రేరేపణ చేతవ దృష్టికి తను తాను అమ్ముకొని వాడు చూడండి తన భార్య ప్రేరేపణ చేత తను తాను అమ్ముకున్నాడు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం వలన ఆయన చేసిన సమస్య ఏం తెలుసా ఆయన చేసి తెచ్చిపెట్టుకున్న పాపం ఏంటంటే ఆమె ఏం చెప్పి చెప్తామంటే అది చేసుకుంటావు బయట ఆయన చేసిన భయంకరం తప్ప అది ఈ విషయం మనం బాధ్యం తీసుకోవాలా ఇది ఏం సూచిస్తుందంటే యజబేలు ఈ యొక్క రాజు మీద ఫుల్ కంట్రోల్ తీసుకుంది ఈ రాజు మీద ఫుల్ కంట్రోల్ తీసుకుంది ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా ఎంతమంది తెలుసు ఇది నిజంగా జరిగింది చరిత్రలో రాజుల గ్రంథం అంటే రాజుల కాలంలో జరిగింది ఇస్రాయల్ మీద రాజులు ఉన్న కాలంలో జరిగింది ఎంత డిఫరెన్స్ అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది దగ్గర దగ్గర నిజంగా జరిగింది ఇది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఎజబేల్ అనే స్త్రీ తన భర్తని రెచ్చగొట్టి ఇస్రాయల్ దేశవాసులందరినీ దయ్యానికి పూజించేటట్లు చేసింది దాని తర్వాత ఆ బయలు దేవతకి విగ్రహాలు పెట్టి గుండు గడిపించి అంత చేసి అపవిత్రతలోకి నడిపించింది దాని తర్వాత చాలా కఠినంగా ప్రవర్తించింది తన భర్తను రెచ్చగొట్టి ఎట్లాంట చేసింది ముఖ్యంగా ఏం చేసిందంటే తన భర్తకి పొలం ఉంది భూమి ఉంది ఆ భూమి పక్కన ఇంకొక వ్యక్తి భూమి ఉంది దాంట్లో మంచి ద్రాక్ష పండ్లు బాగా కలిసినాయి అయితే ఆయనకి ఆ భూమి మీద కన్ను పడ్డది రాజు కదా దేశానికి వాడు ఇంకెక్కడైనా సంపాదించుకోవచ్చు కదా భూమి అదే భూమి ఎందుకు కావాలంటే ఈ భూమి ఆ భూమి కలుస్తే ఎంత బాగుంటుంది ఈ లోకంలో అందరికి అదే బుద్ధి ఉంటుందా లేదా నా పక్కన స్థ స్థలం ఫ్రీగా ఉంది ఆ స్థలం కూడా ఈయనకు జమ అయితే ఎంత బాగుంటుంది మనిషి గుణగా ఆ రాజు అదే బుద్ధి ఉండేది అయితే నా భూత్ అనే మంచి మనిషి దేవుని భక్తుడు వాణి పొలం మీద కనుబడింది అప్పుడు ఏం చేసింది తెలుసా అన్న తినకుండా ఎందుకంటే నా అడిగిండు నా నీకు ఎంత పైసలుగా నాకు ఇస్తా నీకు ఆల్రెడీ ఇంకా పెద్ద స్థలం ఇంకెక్కడ ఇస్తా కానీ నాకు ఆ స్థలం ఇచ్చేసేయి అంటే నా నా తాతల నుంచి వచ్చిన స్థలం నీకు ఎట్లా ఇస్తా నేను ఇవ్వను అంటున్నాడు అర్థం అవుతుందా ఒకవేళ మీరే నా పోత స్థలం ఏం చేస్తారు చెప్పండి ఈ రోజు టైం ఏం చేస్తాను నేనేం చేస్తాను చెప్తా చెప్పాలి నా ఏ అహోబ్ నీకు స్థలం నీకు భూమి కావాలి కదా సరే ఇది రెండు గజాలే ఉంది నాకు కనీసం వెయ్యి గజాల భూమి ఇంకెక్కడన్నా అప్పుడు నీకు ఇస్తా అంటే అప్పుడు ఆహా ఏమంటాడు సరే ఇస్తా తీసుకో అంటాడు అప్పుడేం చేస్తా నా వెయ్యి గజాల స్థలం ఎక్కడో పోయి రిజిస్టర్ చేయించుకొని ఇది వానికి ఇచ్చేస్తాను అర్థమైందా నేను చెప్పే పాయింట్ అప్పుడు నా ప్రాణం కాపాడబడుతుంది నాకు ల్యాండ్ కూడా వస్తుంది నేను ఇంకేమైనా దేవుని కొరకు జీవించగల ప్రాణం పోగొట్టుకొని ల్యాండ్ పోగొట్టుకోని ఏ లాభం నా బూత్ గొప్ప జనానికి సాదృశ్యం నా బూత్ మీకు అర్థం కాదు ఆ పాయింట్ ఇప్పుడు కానీ మా తప్పమైన క్రైస్తవాలు అట్లుంటారు రోషన్ కొద్దీ దాని కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు నాతో ఒక అమ్మాయి పనిచేసాడు మస్తు ధని క్లర్క్ టైపిస్ట్ నాతో పాటు ఒకప్పుడు పనిచేశాడు విజయవాడ నుంచి వచ్చింది ముస్లిం లేడీ జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో పాలు ఎప్పుడో వచ్చి కొంత భూములు కొనుక్కున్నారు ఎప్పుడైతే దాని విలువ పెరిగిపోయిందో కోటేశ్వర్లు అయిపోయినారు ఆ భూములు అమ్మేసుకొని పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించుకున్నారు ఇంజనీరింగ్ సీట్లు అప్పించుకున్నారు మస్తు ఒక్కసారి టైపిస్ట్ మెడలో బంగారం దిగిపోయింది మొత్తం బంగారం దిగిపోయింది గాజులు పరచాం దాని తర్వాత మనసులో మార్పు వచ్చింది ఒక నువ్వు టైపిస్టు ఎట్లా ప్రవర్తించాలా బంగారము ధనం వచ్చినాక ప్రవర్తనలో కూడా మార్కు వచ్చింది తర్వాత పక్కింటో తను కొట్లాడినరు పక్కింటోడు వాడు పెద్ద పొలిటీషియన్ దొంగ వాడు గుండా పక్కింటోడు కొంచెం స్థలం ఈమెడు భూమి గేట్ కొరకు ఈమె భర్త ఇవనన్నాడు తెల్లవారి ఇంటికి వస్తుంటే చంపేసేవాడు నువ్వు ఏం లాభము ఇంత డబ్బు సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నావు బాగా అర్థమవుతుందా అటువంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఉపేక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ని ఇప్పుడు నేను ఒక పాయింట్ మీకు చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తాను యజబెలు ఆత్మ ఈ రోజు చాలా భయంకరంగా ఉంది ఆమె జీవితం ఎట్లా తయారందో చూడండి రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం ఆమె చనిపోయాక ఎజబెల్ యజబెలు భూమి ఇంటి మీద తోసిస్తాడు అవ్వడం తోసిస్తే కింద పడితే వస్తుంది కింద పడితే తల వగిలిస్తున్నాక ఏం చూడండి చదవండి ఇప్పుడు వారు దానిని పాతి పెట్ట శవాన్ని పాతి పెడతామని పోయినరు కపాలం అంటే తల స్కల్ అంటారు ఇంగ్లీష్ లో దాని కపాలము పాదములు అరచేతులు ఏమీ కనబడలే కుక్కలు దినేసినాయి మొత్తం అది ఏలియా ప్రవచనం అది ముప్పై ఇరవై ఇరవై ఇరవై మూడో ఆ ప్రవచనం ఏలియా దేవన్ భక్తుడు అక్కడ రుజువు అవుతుంది ఆయన ప్రవచనం నెరవేరింది ఇక్కడ చాలా టైం పట్టింది నెరవేరడానికి కానీ నెరవేరుతుంది ఖచ్చితంగా ప్రవచనల్ నెరవేర్తాయి అది సేవ జీవితం ప్రవచనలు తప్పక నెరవేరుతాయి ఎన్ని టైంలకు ఇష్టపడికి విశ్వాసం ఉండదు భూమి దేవుని బిడ్డల మధ్యలో విశ్వాసం ఉండదు మనం నువ్వేం చేస్తున్నావు ఉపదేలాగా కాపాడుకోవాలా లేదా ఒక మందిని నీ సేవ దాని కొరకు నీ స్వార్థపర సేవకు పనికిరాదు అది అది నిన్ను ఖచ్చితంగా నరక నడిపిస్తాను స్వార్థపరులను కానీ మనం నిస్వార్థంగా అటువంటి సేవ చేయగలిగితేనే ఏలియా జీవితం ఎట్లా ముగించిందో చూడండి పది అధ్యాయం పదిహేడవ అధ్యాయం మొదటి రాజులే పదిహేడవ అధ్యాయ స్టార్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము భయంకరమైన కరువు ఇస్రోల్ పిల్లకి వాళ్ళ చరిత్రలో భయంకరమైన కరువు ఇక్కడ నాలుగవ సారి రావడం చూస్తాం మనం అంతకు మూడు కరువు మూడు సార్లు మనం చూస్తాం ఇది నాలుగవ కరువు చాలా భయంకరమైన కరువు ఆ దేశంలో ఆ కరువు టైంలో ఏలియా సేవ ఎట్లా కంటిన్యూ అయిందో చూపిస్తాను అంతటా యహోవాకు ఎనిమిదవ వర్షంలో అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపత్తు అను ఊరికి పోయి అచ్చట ఉండుము ఈ కరువు కాలంలో నేను ఎట్లా పోషిస్తున్నా చూడు అని చెప్తున్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి నీకెంత కష్టమున్నా తిని కష్టమున్నా గాని ఆయన నమ్మదగినవాడు ఖచ్చితంగా నేను పోషిస్తాడు నేను అందుకే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను ఒకటే రిపీ రిపీటెడ్గా చెప్తుంటా నేను అహంతం చెప్తుంది కాదు నేను ఈ రోజుకి కూడా ఒకటే చపాతి తింటా ఒకటే దోశ తింటా అంటే బ్రేక్ఫాస్ట్ నేను ఒకటే ఒకటే చపాతి తింటా ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా ఉపవాసం ఉండాలా ఫాస్టింగ్ ఉండాలా అట్రాక్టివ్ ఫుడ్స్ తినొద్దు అది రెచ్చగొడుతుంది మన శరీరాలని బిర్యానీలు గిర్యానీలు ఇవన్నీ తినద్దు అవి సిక్ చేస్తాయి మన బాడీని తినాలా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ లాగా పండగల లాగా వస్తే తినాలా కానీ రోజు అటువంటి ఆహారాలు తినొద్దు ఇది కృషించిపోతుంది ఇది సేవ కొరకు మనం కాబట్టి ఒకటే చపాతి చిన్నప్పుడు రెండు చపాతీలు తిన్నా ఇప్పుడు ఒకటే తింటున్నా అంతే తేడా అంటే మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు అన్న వచ్చి మళ్ళీ తినకపోతే ఎట్లా మీరు ఇంత పెద్దవాళ్ళు కదా మీ శరీరానికి అవసరం కదా ఆహారం అంటే అవును అవసరమే ఎంత అవసరమో అంతే తినాలని చెప్తున్నాను పాయింట్ మీరు రెండు దినాలంటే మీరు రెండు తినండి మీరు మూడు దిన మూడు తినండి నేను బట్టి ఒకటే తింటా అని ఎందుకంటే తృణీకరించుకోవడం మన జీవితం గురించి మాట్లాడుతున్నాను ఎక్కడ పోయినా కాని మనం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఎందుకంటే వారి కడుపే వారి దేవత అనే వాక్యం ఉంది తిండిబోతులు త్రాగుబోతులు మాంత్రికులు నరహకులు నరహంతకులు కుక్కలు పరలోకానికి అనర్హులను ఉంది గ్రంథంలో కాబట్టి తిండిబోతులు త్రాగుబోతులు మాంత్రికులు నరహంతకులు కుక్కలు వీటి గురించి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పాను కానీ వీళ్ళంతా పర్లోకానికి అనర్హులు వీళ్ళు పోరు పర్లోకానికి కాబట్టి ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే బాగా తిండి తిండిబోతలకి ఎట్లా ఉంటుంది వాళ్ళ గుణం ఎప్పుడు సోమరిలాగా ఉంటారు కదా వాడు ఎప్పుడు కూడా ప్రగురు జీవించినాడు ఎప్పుడు తిండి మీద ఉంటుంది ఎందుకంటే వారికి కడుపే వారి దేవత అయిపోతుంది కాబట్టి మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఏం తినాలనేది అయితే మన నాలెడ్జ్ అవసరం అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి నిన్ను తొమ్మిదవ వర్షంలో నిన్ను పోషించుటకు ఆ ఉన్న ఒక విధురాలికి నేను సెలవిచ్చి తిని ఇక్కడ ఒక విధరాల గురించి నేను అది ఒక పాయింట్ క్లోజ్ చేసేస్తాను ఇంకా అయిపోయింది వాక్యం నేను భవిష్యత్ మీకు అంత బాగా ఆకలిసినట్టుంది కదా ఆకలిస్తలేదు నాకైతే బాగా ఆకలిస్తుంది మీరు అనుకోవచ్చు ఏ ఆకలి ఏ ఆకలింది బ్రదర్ అని నువ్వు ఒకటే రొట్టెగా తినేట నీకెందుకు ఆకలి మీరు వాక్యం సిస్టర్కి బాగా అర్థమైపోతుంది చూడండి వాళ్ళకి బాగా అర్థమవుతుంది సార్ వాళ్ళకు బాగా అర్థం అది నీకు నాకు అర్థం కాదు కానీ వాళ్ళకి బాగా అర్థం ఎటువంటి ఆకలి గురించి నేను మాట్లాడుతాను ఆతిమే అంటే దేవుని వాక్యం పట్ల ఆకలి నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆశ నన్ను భక్షించుకున్నది అంటాడు మన ప్రభు ఆయన ఆకలి దేనిసా దాహమైన అన్నాడు శిలో దేని గురించి మాట్లాడుతున్నాడు నిజంగా నీళ్ళ గురించా కాదు కాబట్టి ఈ మనం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యం పట్ల ఆకలి నీకు అవసరం దాహం అవసరం దాన్ని ఎంతగా పొందుకుంటే నీకు జీవం నీకు అనుమానాలు ఉండవు రేపటి గురించి భయం ఉండదు రేపటి గురించి నిమ్మలంగా ఉంటావు ఉపద్రం వచ్చిన నా మీదకి ఏం ఎందుకంటే నన్ను కాపాడుతున్నవాళ్ళు ఎవరు అన ఎప్పుడు కొనుక్కాడు నిద్రపోడు ఈ లోకస్లందరు నిద్రపోతారు కునుక్కుతా ఉంటారు మన దేవుడు ఎప్పుడు నిద్రపోడు ఇరవై గంటలు మేల్కొని ఉంటాడు నేను కాపాడుతూ ఉంటాడు చూస్తా ఉంటాడు ఎందుకు మర్చిపోతున్నాడు నువ్వు విషయం చూడండి ఇక్కడ ఎట్లా మర్చిపోతున్నాడే మర్చిపోడు ఒక విధరాలకి దేవుడు మాట్లాడి అంట ఎప్పుడన్నా మీరు ఏలియకి చెప్పొచ్చు కదా ముందే ఏలియ చెప్పలే ఫస్ట్ విధరాలి చెప్పిండి మీరు విధరాలకే తిరిగి నీకు తిండి తర్వాత వాక్యం చూస్తాం ఆమెదే లేదు తిండి ఆమె తను మాట్లాడుతున్నా ఏమైనా మాట్లాడుతుంది తెలుసా దైవజనం రాబోతుంది మీ ఇంటికి నువ్వు ఆయనకు అన్నం పెట్టు అన్నం అంటే రొట్టె పెట్టు అంటున్నాడు ఆమె అనొచ్చు కదా ప్రవ్వా నాకు నా పిల్లలకే లేనప్పుడు నేను ఆయనకు ఎట్లా పెట్టాలా ఒకసారి చూడండి ఒక విధాలు అచ్చట కట్టెలు ఏరు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని నేడు వేడుకొనెను ఆమె నీలు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి నాకొక ముక్కను నీ చేతితో నీ చేతిలో తీసుకొని రామ్మని చెప్పెను అందుకే నీ దేవుడిని యహోవ జీవంతోడు తొట్టెలో పట్టేడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా వద్దనే ఉన్నవి గాని అప్ప మొక్కటైనను లేదు మేము చవక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకునూ నా బిడ్డలకు సిద్ధము చేయవలనని కొన్ని పుల్లలు ఏరుతకై వచ్చితేమెను చేయండి మనం కూడా ఇట్లాంటి గుణం దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు కదా నీతో ఫలాని భక్తులు రాబోతున్నాడు ఆయనకి ఆహారం పెట్టమంటే ఈమెంటుంది నా దగ్గర కొంచెమే పిండి ఉంది ఇంతే పిండి ఉంది ఆ పిండితో నేను నా పిల్లలు తినేసి చనిపోలా అంటే ఎవరికైనా శ్రమ వస్తే ఎట్లా ఆలోచిస్తామనేది ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఒక విధానం తనకి ఏ సహాయం లేదు కదా ఎవరు సహాయం లేదు కట్టెలు పిల్లలు ఆయన పోయి కట్టెలు ఎండిపైన కట్టెలు ఎరుకుంటున్నారంటే కట్టెలు కొనుక్కుంటే కూడా పైసలు లేవాలి దగ్గర కొంచెమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఒక రొట్టె చేసుకుని తినేసి ఇంకా దాని తర్వాత చనిపోతాం అని అనుకున్నారు వాళ్ళు తీర్మానించుకున్నారు కానీ ఆయన నమ్మదగిన వాడు ఆయన తను మాట్లాడుతున్నాడు నేను నీకు పోషిస్తా అతనే ఏలి దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చు నువ్వు సేవకుని కావచ్చు సామాన్య ప్రజవి కావచ్చు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన సమానంగా ట్రీట్ చేస్తాడు ప్రవక్తకే అంతే విధులైన అంతే పిల్లలైనా అంతే అప్పుడు ఏం చేస్తున్నావు చూడండి అందుకే అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు నేను నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొక్క తీసుకునే రమ్ము అది విశ్వాసం అంటే ఫస్ట్ ఎవరికి ఫలాని వ్యక్తికి ఇవ్వమని చెప్తున్నాడు నా యొద్దకు తీసుకునే రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద వర్ష వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె ఆగిపోదని ఇసల దేవుడైన యహోవ సెలవిచ్చుచున్నాడు అనేను కాబట్టి చూడండి ఈ ఈ వాక్యంపై నేను ముగిస్తున్నాను ఆయన కొంచెం అనుమానం ఉండొచ్చు కానీ దేవుడు ముందుగానే మాట్లాడంండు సెలవిచ్చిండు అలాంటి వ్యక్తి రాబోతుండు ఆయన గురించి పట్టించుకోను వాడిని ఆయన ఏమంటుంది ఈ వ్యక్తి ఆ వ్యక్తితో కాదు వచ్చిన వాడు ఎలియనో కాదు దేవుడు పంపబడ్డ వ్యక్తో కాదో దేవుడు చెప్పిన ఈ వ్యక్తినా ఇంకెవర అని అనుమానాలు వచ్చినాయి లేకపోతే అట్లా మాట్లాడకపోయాడు కానీ ఆయన ఏమంటుండో ఏం పర్లేదు పో భయపడక నాకు ముందు ఒక చిన్న రట్ట తీసుకుంటారా దాని మీ పిల్లలందరూ మీరు తినండి ఆయన చెప్తున్నాడు వర్షం వచ్చేంత వరకు మీరు బాగా అర్థం చేసుకోవాలా వర్షము దేనికి సంబంధించింది పాత నిబంధన కాలం నిజమైన వర్షము కృత నిబంధన కాలం కష్టపడికి ఆయన కృప ఆయన కరుణ ఆయన రక్షణ ఆయన పరిశుధాత్మ ఆయన జీవం నీళ్లకి సాదృశ్యం కాబట్టి వర్షం వచ్చేంత వరకు అంటే నీ నీ స్థితి మళ్ళా యథావిధిగా అయ్యేంత వరకు అది వాగ్దానం పాయింట్ అది వాక్యం ముగిస్తున్నా వర్షం వచ్చేంత వరకు అంటే నీకు ఉంటాయి కొంతకాలం ఉంటాయి శ్రమలు నీ కష్టాలుంటాయి నీకు భర్తలేడు నీకు పిల్లలు ఉన్నారు నీకు ఏ జీవనాధారం లేదు అయినా గాని వర్షం వచ్చేంత వరకు అంటే అర్థం ఏంటంటే నీ జీవితం మళ్ళీ రెస్టోర్ కాబోతుంది నీకు యధావిధి స్థితి రాబోతుంది వైభవం రాబోతుంది కొంతకాలమే ఈ కష్టం ఈ కష్టకాలంలో నమ్మికంగా ఉండగలిగితే వర్షం వచ్చేంత వరకు పిండి కొదవగాదు నూనె తగ్గిపోదు కష్టాల కాలంలో ఆయన ఆదుకొని పూజించే దేవుడు అన్న సత్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు వర్షాకాలము వస్తుంది అంటే సమృద్ధి దేవునికి నీకు ఇవ్వబోతున్నాడు కొంచెం ఓపికబట్టు క్రైస్తవ జీవితం ఏం తెలుసా లాస్ట్ మినిట్ ప్రభు నాకు ఇది విషయం ఎన్నిసార్లు బయలుపరిచి నేను ఛాన్సాలు చెప్పినా కూడా ఆయన నేను దర్శించే టైంకి నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు ఆయన దర్శించే టైంకి ఆయన నీ దగ్గరకు వచ్చే టైంకి నువ్వు ప్రార్థన బంద్ ఆయన దర్శించి నీకు బయలుపరిచే టైంకి నీ సతతలం పులుపించుకొని నువ్వు డెసిషన్స్ తీసుకొని డిస్ట్రాయ్ చేసుకుంటున్నావు నీ జీవితం చూడండి ఒక్క వాక్యం రెండవ కొనతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నేను ఎందుకు చెప్పద్దు అనుకున్న గానీ చెప్పేస్తున్నాను ఎందుకంటే అది దేవుని యొక్క నడిపింపు అయితే దాన్ని నవ్వుని అడిగించటం కొనతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ పద్నాలుగుగా వచ్చినాం కొనతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాము మీలో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి ఈ రోజు నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ అవిశ్వాసులతో ఎట్టి మనము జోడుగా ఉండద్దు జోడు అంటే మీకు తెలుసా ఇంగ్లీవర్స్బిలి <laughs> అవును కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు జోడు అంటే మీకు అర్థం కావాలా అంటే కప్పుల్ కదా జోడు అంటే జత ఈక్వల్ ఇంగ్లీష్లో ఈక్వల్ అని ఉంది ఎవరికి అని ఈక్వల్ పొజిషన్ ఇవ్వద్దు మనతో పాటు మన జీవితంలో అది పాయింట్ అక్కడ చెప్తున్నాడు కాబట్టి సరే మనము అవిశ్వాసులను ప్రేమిస్తాము వాడికి కష్టం ఉంటే ఆదరిస్తాము అన్ని చేస్తాం కానీ మన ఈక్వల్ లెవెల్స్ వాళ్ళకి ఇవ్వద్దు మనతో పాటు వాళ్ళు జోడీ కావద్దని చెప్తున్నాడు ఇది నేను నేను ఎందుకు చెప్తాను ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగిన అవకాశాలు కానీ నేను అన్ని కాంప్రమైజ్ ఎందుకంటే ఆ రోజు నేను లాస్ట్ థర్టీ ఇయర్స్లో జరిగిన విషయాలు నేను మీకు చెప్తున్నాను కానీ ఓపెన్గా నేను చెప్పాను ఎందుకంటే ఇది కొంత కష్టతరం వాక్యం నా జీవితంలో చాలాసార్లు ఎందుకంటే నేను లీడర్స్లోనే ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకున్న నైన్టీన్ సెవెంటీ ఫోర్లో హై ఉన్నప్పుడు దాని తర్వాత ప్రార్థనా జీవితము ఎక్టివ్ పర్స్లో కాంప్రమైజ్ కాలేదు దేన్ని కూడా నేను ఆశించలేదు ఈ లోకంలో భయంకరమైన రోగాలతో శ్రమలతో అనుభవించిన వాడిని నేను అన్నింటికి వెళ్ళి నమ్మదగిన నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు కానీ ఏమైనా దశకు నేను కాలేజ్ లెవెల్లో వచ్చినప్పటి నుంచి ఎన్నో భయంకరమైన శోధనలు చాలా భయంకరమైనవి మనం ఓపెన్గా చెప్పలేము స్టేజ్ మీద ఓపెన్ లాని ఇతరులకు వచ్చేలాంటివి ఏ సోధనలు అవి కూడా వచ్చింటే కానీ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అది నా గొప్పతనం అసలే కాదు ఖచ్చితంగా ప్రభు ఈ లోకం నుంచి వేరుపరిచి ఆయన కొరకు నన్ను కాపాడుకుండా నేను ఈరోజు ధైర్యంగా సాసనం ఇవ్వగలుగుతున్నాను బహుభయంకరమైన శ్రమలు బహు భయంకరమైన శోధనలు ఎట్లా అంటే విరోధంగా నాతో పాటు నువ్వు కుదరకపోతే నీ కెరియర్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తా అన్న అనుభవాలు నా జీవితంలో ఎన్నో అయిపోయినాయి నేను నాకు వ్యతిరేకంగా స్ట్రైక్స్ చేసింది ఎందుకంటే నేను ఒప్పుకోలేదు కాబట్టి ఎవసేపు జీవితం మీకు తెలుసు కదా అటువంటి అనుభవాలు ఎన్నో జరిగినాయి నా జీవితంలో కాంప్రమైజ్ కాలే ఈ రోజు కూడా చెప్తున్నాను నేను ఫ్రాంక్గా నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా చెప్పలే మా భార్య కూడా చెప్పలే అట్లా ఎన్ని కేసులో నా జీవితంలో ఎన్నో కేసులు బిఫోర్ మ్యారేజ్ అయినాయి ఆఫ్టర్ కూడా మ్యారేజ్ అయినాయి అయినా కాంప్రమైజ్ అయ్యే కలదు నేను ఈరోజు చెప్తున్నాను నేను ఫ్రాంక్గా నేను ఎప్పుడు చెప్పలే ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు ఎందుకంటే ఒకవేళ నేను ఆ రోజు కాంప్రమైజ్ అయింటే అసలు నేను మీ దగ్గర రాకపోయోను ఈరోజు నేను చెప్తున్నాను మీకు ఈరోజు నిలబడకపోయోను నేను మన సేవ జీవితం మీరీగా పోకపోయేది దేవుడు మరి విశేషమైన ఆ గూఢమైన సత్యంలో ఎట్టి పరిస్థితుల్లో నాకు బయలుపరచకపోయేవాడు ఈ లోకంతో నేను కాంప్రమైజ్ జీవించింటే అంతా అన్యులే జబర్దస్తి చేసిన నన్ను అన్య స్త్రీలు నేను కాంప్రమైజ్ కాలే యాభై లక్షలు ఇస్తాను కట్నమైన నేను కాంప్రమైజ్ కాలే అరే యాభై లక్షలు బ్రదర్ మీరు అనొచ్చు కదా యాభై లక్షలు ఒక పైసలు లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను కాంప్రమైజ్ కాలే నేను నేను ఎక్కువ ఏం సంపాదించుకోలే నేను మీకు చెప్తున్నాను బాగా చదువుకున్నాను కానీ ఎక్కువ ఏం సంపాదించుకోలేదు కానీ నా కష్టం లేకుండా నాకు విపరీతమైన ఆస్తులు ఇచ్చింది దేవుడు కానీ ఏది నేను అనుభవించాను హైదరాబాద్లో అసలు ఏం లేదనుకుంటే నాకు ఫుల్ ఇచ్చాడు దేవుడు ఆస్తి కానీ ఒక్కటి కూడా నేను అనుభవించాను అన్నీ నేను వాళ్ళ పేర్ల మీద రహిసాను నా దగ్గర ఏం పెట్టుకోలేదు పిల్లల మీద వాళ్ళ మీద రహస్సిన నా దగ్గర ఏం పెట్టుకోలే నాకు లేనిది వస్తువు అంటూ లేదు అన్నీ ఉన్నాయి కానీ నేను ఏవి కూడా ఎంజాయ్ చేయను ఎందుకంటే ఉపేక్షించుకోవడం అది కాదు అర్థమవుతుందా ఉపేక్షించుకోవడం బ్రదర్ నీకు అన్ని ఇచ్చిన కదా దేవుడు మళ్ళీ ఆయన ఆయన ఇచ్చిన ఆశ్రయం ఎంజాయ్ చేయాలి బ్రదర్ అది మోసం అర్థమవుతుందా ఆయన ఇచ్చే దేవుడు ఇచ్చి శోధించే దేవుడు మళ్ళీ శోధనలో కూడా విజయం ఇచ్చే దేవుడు కదా కాబట్టి నేను అవే ఎంజాయ్ చేసుకుంటా పోతే ఇక్కడికి నేను రాను అసాధ్యం మీరు పిలిస్తే నేను రాను ఎందుకంటే సోమరిగా తయారైపోతాను నేను అవన్నీ కాబట్టి మీరు ఈ విషయం అర్థం చేసుకోండి నువ్వు ఈ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కానీ ఈరోజు ఆయన నమ్మదగిన వాడు ఆయన నీకు తండ్రిలాగా భర్తలాగా ఉండి నేను నడిపించేవాడు ఆయననే నిన్ను ఆదుకునేవాడు కొంచెం ఊపియోగపడితే వర్షకాలం స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో నా జీవితంలో స్టార్ట్ అయింది చాలా కాలం క్రిందట భయంకరమైన శ్రమలు అనుభవించిన ఏ డాక్టర్కి అంత పడిన రోగాలతో అనుభవించిన కానీ ఏ మందు లేకుండా పోయినాయో రోగాలు శరీరంలోకి కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఇదే ఆయన తలుచుకుంటే ఆయన నీకు ఆ యొక్క ఆకాశపు వాకిలు విప్పి ఇవ్వగలడు వద్దు ప్రవ్వా నా అంతటా నేనే తీసుకుంటా అంటే నీ సొంతకాలంలో ఉపయోపించినప్పుడు శ్రమల గుండా పోయినప్పుడు నేను చూస్తాడు పో నాయనా పో బిడ్డ పో శ్రమలు అనుభవించు తర్వాత మళ్ళీ నాయకు అప్పుడు నేను ఆదుకుంటా అంటాడు తప్పిపోయిన గురించి మీకు అదే కదా స్టోరీ తెలిసింది తప్పిపోయిన కుమారుడు మొత్తం ఆశ తీసుకపోయి ఎంజాయ్ చేసి మొత్తం చెడగొట్టుకుని వచ్చిండి ఉత్త చెల్తను వాపసు వచ్చిండి ఉత్త చల్తను వాపసు వచ్చిండి మొత్తం చినిపోయిన బట్టలు గుడ్డు అంత గడ్డము గుర్తిరగనివ్వాడు కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చిండు నాకు అది చాలా ఇష్టం ఆ వాక్యం తండ్రి తలుపుదే నిలబడి ప్రతిరోజు చూస్తుండ్రుడు ఎప్పుడోసరా నచ్చిన కుమారుడు ఎప్పుడోసరా నశించిపోతున్నావాడు వేడు అని ఎదురు చూస్తుండడు ఒకరోజు కుమారుడు అక్కడ దూరంకి వెళ్ళి వస్తున్నాడు దూరంకి తండ్రి ఏం చేస్తుండోడు తలుపు తీసుకొని పరిగెత్తిండు అక్కడికి కదా పరిగెత్తిండు మన ప్రభు గుణం ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు నాకు అది బాగా అర్థమైంది కాబట్టి ఇది తెలిసినాక నేను తప్పిపోయిన కుమారుడులాగా జీవించాలన్నా తప్పిపోయిన పాసరలాగా జీవించాలన్నా తప్పిపోయిన తండ్రిలాగా జీవించాలన్నా తప్పిపోయిన భర్తలాగా జీవించాలనా తప్పిపోయిన తల్లిలాగా జీవించాలనా చెప్పండి తెలిసినాక కూడా తప్పిపోతామా చెప్పండి తెలిసినాక కూడా తప్పిపోతే బహు కష్టతరంగా ఉంటుంది పరిణామం ఇదాకా చెప్పిన కదా బ్రదర్ ఆయనకు ఎంతమంది ఇప్పుడు దగ్గరదే కదా నాలుగు మంది ఐదు మంది పిల్లలు మొదటి భార్య పిల్లలు ఉన్నారు రెండో భార్య పిల్లలు కూడా ఉన్నారు పరిణామం అనుభవించాలన్నా లేదా పాపం అనుభవిస్తుండు దేవుడు లేపిండు లేపుతారా ఇంకా నమ్మదగిన వాడు నిన్ను క్షమిస్తాడు ఆయన ఎన్నటికి నీ పాప పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడు కానీ నువ్వు మటుకు నువ్వు చేసిన పరిణామము నువ్వు చేసిన జీవిత విధానము తప్పక అనుభవించక తప్పదు శ్రమ ఎవరు తెలుసు భయంకరంగా ఉండేది ఈ ఈ కాలం ఎంత భయంకరంగా ఉందో మీకు గుర్తించగలుగుతున్నారా చర్చసే మాయమైపోతున్నాయి పాస్టర్స్ మాయమైపోతున్నారు చర్చి సభ్యులు మాయమైపోతున్నారు బయట దేశాలలో అడ్రస్ లేకుండా బాబులు చర్చిల మీద నేను న్యూస్ తగ్గుతున్నా న్యూస్ పోయిన సండే వచ్చిన కుటుంబం ఈ సండే వస్తలేదు చర్చికి ఎక్కడ పోయినరో ఓన్ తెలియదు మాయం చేసేస్తున్నావు అంత భయంకరంగా ఉంటే నువ్వు ఏం జీవిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు నీ స్వార్థం గురించి నీ జీవితం గురించి నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా మనం మాట ఇంత సత్యాలు తెలిసినాక కూడా నువ్వు విజ్ఞాపన ప్రార్థనలో ఇతరుల గురించి ప్రార్థించకపోతే నువ్వు స్వార్థపరునివే స్వార్థపరురాలువే కాబట్టి వారు ఆశించిన వా చెడ్డ వాటిని మీరు ఆశించకండి ఎందుకంటే వాళ్ళు ఆశించి అందరూ అరణ్యంలో సంహరించబడేరు మనం మనం ఈ లోకంలో నచించిపోవద్దు అందుకే ప్రయాసంతో ఈ యొక్క భారం కలిగి మనం ఈ యొక్క వాక్యాలను అనేకలో ప్రకటిస్తున్నాం చూడండి నీకు నీకు సం సంతోషకరంగా ఉండే ఆనందంగా ఉండే వాక్యం చెప్తే నీకు నచ్చేమో కానీ అది నీ జీవితాన్ని మార్చకపోవచ్చు కానీ కఠినంగా ఉండేది నీ హృదయం మండే వాక్యం నీ జీవితానికి మంచిది నీ హృదయంలో ఉన్న రోగము నిన్ను విడిచిపెట్టిపోయినాక నువ్వు స్వస్థ పొందినాక ఆయనకు ఆయన నీ హృదయం నుంచి నివసించగలడు కాబట్టి నా హృదయంలో ప్రవ్వ నువ్వు నివసించి నువ్వే నడిపించి ప్రవ్వ ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రవ్వ ఏలియా జీవితం నుంచి ఏలియాని పోషించిన ఆ యొక్క కూడా పోషించిన తన పిల్లలు కూడా పోషించినావు వర్షకాలం వరకు ఎదురు చూస్తున్నాను ప్రవ్వ నాకు అదే విశ్వాసం నా జీవితంలో ఎప్పుడు వర్షం పడుతుందో నాకు తెలియదు ప్రవ్వ కానీ నేను మటుకు విశ్వసిస్తున్నాను ప్రవ్వ కొంచెంసేపు కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఆయన ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించుకోండి నీ తలంపులు ఎట్లున్నా గానీ నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉన్నా గానీ ఆయనకి సమస్తం సాధ్యం ఆయన ఈ సృష్టికర్త ఈ లోకంలో ఒకరిని గొప్పవాణి చేసి నిన్ను పేదవాణిగా పెట్టాడు ఆయన ఒకవేళ పేదవాణిలాగా పేదవానిలాగా ఉన్నావంటే ఎందుకో ఆ సత్యం గ్రహించు విధరాలతో నేనైనా సంభాషించిండు రాత్రి ఉదయం ఏలియా వచ్చిండు ఏలియా చెప్తుండూ పోదరాలతో నేను ఆల్రెడీ మాట్లాడినా ప్రవ్వా నాకు ఆకలిసింది ప్రవ్వా అంటే ఏలియా అని అంటున్నాడు విధురాల దగ్గర పో నీకు రొట్టెలు సిద్ధంగా ఉన్నాయా విధురాలు తను మాట్లాడుతున్నాడు పలాంటి వ్యక్తి వస్తాడు ఆయన కొరకున్న రొట్టెలు సిద్ధాపరచు విధురాలు అంటుంది ప్రవ్వా నా దగ్గర కొంచెమే పీండింది ప్రవ్వ కొంచమే నూనెంది ప్రవ్వా నాకు మా పిల్లలకు సరిపోదు ప్రవ్వా కానీ వర్షం కాలం వరకు ఆగవు వర్షం వచ్చేంత వరకు అవి ఆగవు వర్షం వచ్చినాక మరీ ఏది ఆగదు వర్షము నీ జీవితంలో ఆధారం పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినాక ఏవి ఆగవు వాక్యము నీ జీవితంలోకి వచ్చాక ఏది ఆగదు జీవము నీ జీవితంలోకి వచ్చినాక ఇంక ఎవ్వడి నేను ప్రభు ప్రేమ నుంచి నేను ఎవ్వడు వేరుపరచలేడు దుస్తులు నేను వేర్పరచడానికి ప్రయాసపడుతున్నామో చూడండి ఒక శ్రమ నుంచి ఇంకో శ్రమలో పడతావా పెన్నం నుంచి అగ్నిలో పడతావా నీ జీవితాన్ని సరి ప్రయత్నించు ఆయన కొరకు సిద్ధపడు ప్రవ్వా నన్ను ఎలా నడిపిస్తావో నేను నీకు సమర్పించుకుంటున్నాను నా సొంత తలంలో తీసిపోయి ప్రవ్వ మనుషును ఆశ్రయించడం కంటే యోహోవ్ ఆశ్రయించడం వాక్యం సెలవిస్తుందైనా నేను ఆశ్రయిస్తున్నాను ఈ దినం ప్రవ నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమరించుకుంటున్నాను ప్రవ్వా నువ్వు నన్ను దర్శించేంత నేను విడిచిపెట్టాను నా ప్రార్థన నాతో మాట్లాడేంత వరకు నేను విడిచిపెట్టాను నా ప్రార్థన ఇవ్వచ్చు నేను చనిపోయినా పర్లేదు ప్రవ్వా కానీ మీరు మట్టుకున్న నన్ను మీరు మట్టుకున్న నా మాట్లాడండి ఎంతకాలం ఈ వర్షం ఈ వర్షం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రవ్వా కానీ మేమైతే విశ్వసిస్తున్నాం ప్రవ్వా ప్రతి ఒక్కరి మీర్ వర్షం తీసుకొస్తారు వర్షకాలం వచ్చేంత వరకు ఈ శ్రమలు ఉంటాయన్నారు ప్రవ్వా కానీ శ్రమల కాలంలో మీరు పోషిస్తా పిండి తగ్గిపోదు నూనె ఇంకిపోదు రెండు మీ వాక్యానికి మీ ఆత్మకి సాదృశ్యం రొట్టే వాక్యానికి సాదృశ్యం జీవాహారానికి సాదృశ్యం నూనె మీ యొక్క ఆత్మకు సాదృశ్యం వచ్చేంత వరకు అవి విడిచిపెట్టరు అన్నారు ప్రవ్వా వర్షాకాలం అవే నడిపిస్తాయి మమ్మల్ని అంతవరకు మేము మీ యొక్క నానబడి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మరి విశేషంగా మీ మేము జీవించాలా ప్రభు సమృద్ధి వచ్చినప్పుడే ప్రభు గుర్తుకొస్తాడా కష్టాలు ఉన్నప్పుడే ప్రభు గుర్తుకొస్తాడా మనిషి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఈరోజు కష్టాలు ఉన్నప్పుడే ప్రభు జ్ఞాపకంకి వస్తాడు సుఖం ఎప్పుడు జ్ఞాపకంగా రాడు దేవుడు అందుకే మనము కష్టాల గుండా పోయి సుఖాన్ని తృణీకరించుకోవాలా సుఖం కూడా కష్టాలు అనుభవించాలా ఇతరుల కష్టాలను పంచుకోవాల ప్రవ్వా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించి నడిపించండి ప్రవ్వా ఇక మధ్యాహ్న కాలంలో ఈ కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నారు ప్రభావ ఇక్కడ బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారైనా వారితో మీరు మాట్లాడినారు ప్రవ్వా అవును రాజా అందరము భయంకరమైన శ్రమలుగుండా వెళ్తున్నాం ప్రవ్వా ఎంతో కష్టాలు గుండా వెళ్తున్నాం కానీ మీరు నమ్మదగిన అందుకే మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వా మీరైతే మాకు విడుదల కల్పించేవాళ్ళు ప్రవ్వా మనుషులను మేము ఆశ్రయించొద్దు ప్రవ్వా దృష్టిని మోసంలో పడిపోకుండా ప్రవ్వ మిమ్మల్ని మేము వెంబడించేలాగానే సహాయపడండి ఎందుకంటే ప్రవ్వాధురాలు ప్రవ్వా తన తోని ఓ ప్రవ్వా ఎంతగానో ప్రయాసపడుతూ ఆ యొక్క కట్టెలు వేరుకుంటుంది ప్రవ్వా ఆహారం కొరకు కష్టపడుతుంది నైనా కానీ ఏ కష్టం లేకుండా మీరు ఆ బిడ్డలను పోషించినారు నాయన తన సొంత తలుపులు ఉపయోగించలేదు నైనా ఆమె మీ సన్నిలో కనిపెడితే మీరు వచ్చి మాట్లాడారు ఆమెతో మా బలితలను క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము చేసిన తప్పిదములను క్షమించండి ప్రభావ మేము తిరిగి అటువంటి చేయకుండా మీ కొరకు నాజి చేయబడ్డ జీవితం మీరే మా భర్త మీరే మా తండ్రి మీరే మా రక్షకుడు మీరే మా దైవం మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలా ప్రవ్వా వర్షకాలం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రవ్వా ఇక్కడ వాళ్ళందరినీ తాకండి దర్శించండి అక్కర్ల తీర్చండి ప్రతి చీకటి దురాత్మ అంధకారం మోసపుచ్చు ఆత్మలను యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పాతాళంలో బంధిస్తున్నాం హాలలియ మీరు మహిమనంది మీరు ఆగ్రహిత పరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెన్ మరణాత యేసు ప్రభా త్వరగారం విజయం ప్రవేశ నామే విజయం ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాదికర నాశనం తల్లిని కాల నిరంతరం జేం జేం జేమ్ తండ్రి ఆమెను మన ప్రభాన యేసుక్రీస్తు కృప సంపద నడిపింపు మనందరికీ సదాకాలం తొడక ఆమెను హలెయ్యారు